సరే ప్రేర్ చేసాం మనం సోదు సుప్రభ బ్రహ్మ సాకుల గొప్ప దేవ ఇతరాలైన ప్రసన్న దేవ నీతి మంత్రుల మానంత ఈ దినం ప్రభు మనం సజీవ పెట్టిన దివాని చూడలేకున్నారు మీరు అక్కడ బావు సమీపించింది నా దివాణి శాతం భయంకర సమకాలంలో వాక్యం ద్వారా మాట్లాడి పాట ద్వారా మానిపని ఆదివేది మీరుండి సైతం తీయలు కాల్ చేసి మీరే ఆత్మ పరాక్రమము గల బాల్యుడా నీ కంటికి కనిపించే నీ చెవులకు వినిపించే అరదేని గురిచి భయపడకు భయపడకు భయపడకు భయపడకు ఏ దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు నీకంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలవాలేరు పదముందుకు ఇక sukasvadinam svadinam ho ho svadinam ho ho svadinam ho ho take take take take over take take take cover take take take cover టేక్ టెక్ టెక్ టెక్ వరు పరాక్రమము గల బాలాడ్యుడా నీ వలని భయమును ప్రతి జనమునకు నీ ప్రభువు పుట్టించెను నువ్వడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చెను ఈ భూమి మొత్తాన్ని నీ సొత్తు చేశాడు లోపరచియే లేయను అరే ఈ వైశాల్యమంతా నువ్వడుగు వేసే ప్రభు జెండ స్థాపించను ఇక చేసుక స్వాధీనం స్వాధీన స్వాధీన స్వాధీన టెక్ టెక్ టెక్ పరాక్రమ గల బాలా డ్యూడా దేశపు ఉన్నత స్థలముల పైన ప్రభునిన్ను ఎక్కించెను పాడైన దాని పునాదులను ప్రభుని చేత కట్టించెను తన రాజ్య మకుటంగా తన రాజ్య దండంగా ప్రభునిన్ను నియమించెను శాసనము స్థాపించి తన ఉగ్రముంద్రముగా ప్రభునిన్ను నియమించెను ఇక చేసుక స్వాధీనం స్వాధీనంహో స్వాధీనం స్వాధీనం నా గీతారాధనలో ఈ దారమే నా వేదనలలో జనించనే కృపాధరణ నా వేదనలలో జనించనే కృపాధరణ నా గీతారాధనలో ఈస నీ కృపాధారమే నీ కృపా నాలో వ్యర్థము కాలేదు నీ కృపా వాక్యమే చేదైన వీరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృపా వాక్యమే చేదైన వీరు ఏదైనా నాలో మొలవాణి వలేదులే నీ కృపణలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టేనే నీ కృపణలో అత్యున్నతమై నీతో నన్ను అంటు కట్టేనే నా గీతారాధనలో ీ కృపాధారే నా జె కృనా నవేదనలో జంచనే కృపాదరన గీతారాధనలో ఏ సయాన్ని కృపాధారమే చేనిలోని పైరు చేతికి రాకున్నా పలములెన్ని రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే చేనిలోని పైరు చేతికి రాకున్నా పలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే నిచ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేల నిన్నే ఆరాధింతునే నిచ్చలమైన రాజ్యము కొరకే ఎల్ల వేలలా నిన్నే ఆరాధితునే నా గీతారాధనలో ఏసయ్యా నీ కృప ఆధారమే నా ఆవేదనలలో జనించె నీ కృపాదర నా ఆవేదనలలో జనించె నీ కృపాదర నా గీతారాధనలో ఏ కృపాదారమే ఆత్మాభిషేకం నీ ప్రేమలు నిండుగా కుమ్మరించమఫలములెన్ను నిండుగా నాలు ఫలింపజేసని ఆత్మాభిషేకం నీ ప్రేమలు నిండుగా కుమరించెనే ఆత్మ ఫలములెన్ను మెండుగా నాలు పలింపజేస్తనే ఆత్మతో సత్యముతో ఆరాధించు చూ నేవేచియుందునే నీరా కడకై ఆత్మతో సత్యముతో ఆరాధించు చూ నా గీతారాధనలో ఈ సయ్యాన్ని కృపాధారమే నా ఆవేదనలలో జనించనే నీ కృపాదరణ నా ఆవేదనలలో జనించనే కృపాధర నా గీతారాధనలో కృప ఆధారమేలు ప్రైజ్ సరే బే వాక్యంలోకి వెళ్దాం చిన్నగా ప్రార్థన చేసి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము స్తోత్రం ప్రభా పరిశుద్ధిలా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడకు తండ్రి మహిమ స్వరూపకు దేవ కృపమైన నీకు వర్ణాలు ఇస్తాయా నీకి స్థుతులు శ్రోతలు అర్పించుకుంటున్నామైనా ఈ గడిచిన కాలం సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మీ నూతనమైన మాకు ప్రతిక్షణం అనుగ్రీ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న విధాన్ని బట్టి నీకు వర్ణాలు ఇస్తాయ్యా అడుగు అడుగున ప్రభావ మీకు గొప్పదేవ దుష్టుడు ప్రభావ ఎంత భయంకరంగా వాడు శోధం తీసుకొచ్చినా కానీ ప్రభావ అన్నిటి నుంచి మాకు విజయం కనుక వాటిని సరళం చేసి ప్రభావ ఆ సమస్యల మీద నడిచి ముందుకుపోయే ఒక యోగ్యతను మార్గాన్ని మీరు మాకు అనుగరించినారు కాబట్టి మా సమస్యకు మేమే పరిష్కారం కాబట్టి ప్రభా ప్రతిదీ మేమే పరిష్కరించుకోవాలా ఎందుకంటే సమస్య మీరు మాకు ముందుగానే అనుగరించినారు వాటిని అమలు పరచుకోవాలా నేను మేమపరచాలా ప్రతి దాంట్లో విజయం పొందాలా ఆ రీతి మమ్మల్ని క్యారైనా ఈ మధ్య కాలే సమయంలో వాక్యమే ధ్యానిస్తున్నానుగా ప్రభావ నేను మాతో మాట్లాడండి ప్రభావ మా హృదయాలు సరిచేయండి మాలో ఇంకేమైనా ఆయాసకరం ఏంటి అది తొలగించండి మీరు పరిశుద్ధులనైనా మేము కూడా పరిశుద్ధంగా యదార్థంగా ప్రవ్వ నేను శ్రద్ధించాలా మీ వాక్యం దయనించాలా ఆ రీతి మమ్మల్ని తయారు చేసి మమ్మల్ని శుద్ధీకరించండి మీరు నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసి మీరే మాట్లాడి మహిం పొందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలోనైనా మా ప్రవర్తన అంతట్లో మీ అధికారం మేము లోబడుతున్నాం మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం సజీవ యాగంగా ప్రవ్వ మీరు స్వీకరించి మీ ఆత్మచేత నడిపించండి ఏసుక్రీస్తాంతియా సామెతల గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము మన ఆలోచన విధానము ఎట్లా ఉండాలా అనేది ఇక్కడి నుంచి మనం చూస్తున్నాం కాబట్టి మనలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా ఈ లోకంలో రకరకాలమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒక దశలో ప్రభు నుంచి వచ్చిన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒక దశలో ఈ లోక సంబంధమైన ఆలోచనలు వస్తూ మనకి కాబట్టి అతి ఆలోచన ఏది లోక సంబంధమైన ఆలోచన ఏది ప్రభు నుంచి వచ్చిన ఆలోచన అనేది మనం గ్రహించకపోతే మనం మోసపోయే అవకాశం ఉంటుంది ఇది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే అడుగడుగున మనకి ఇవన్నీ వెంటాడుతూ ఉంటాయన్నట్టు ఒక దశలో మనం ఏం చేస్తుంటే ఈ లోకాభిపరంగా మాట్లాడుతూ ఉంటాం ఒక దశలో ప్రభుల ప్రకారంగా మాట్లాడుతూ ఉంటాం కానీ ఏది లోకాను సరమైందో ఒక దశలో మనం తెలియకునే మనం మాట్లాడుతూ ఉంటాం ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం చూడండి ఇవన్నీ మనుషుల్లో మనం గమనిస్తూ ఉంటాం మనతో పాటు సంహాసించేటప్పుడు మనతో పాటు మాట్లాడేటప్పుడు ఇవన్నీ మనం అర్థం చేసుకుంటా ఉంటాం కాబట్టి విధానం ఎత్త ఉంది అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని మనం మోసపోవడానికి వీలేదు ఎందుకంటే దుష్టుడు నాకు నాకు నాకు అర్థమైంది నాకు దేవుడు ఏమని వాడు మన ఆలోచనలతోనే మోసగిస్తారంట మనల్ని ఇది దుష్టుడు ఎక్కడో పనిచేయడాడు మన ఆలోచనల మీద వాడు వాడు ఆలోచనకు తగినట్లుగా మనల్ని మారుస్తా వాడు చూడండి అబద్ధాన్ని సత్యాన్ని అబద్ధంగా మార్చిన వాడు నీ ఆలోచన కూడా అది అబద్ధంగా మార్చచ్చు కదా కానీ ఈరోజు వాటిని గ్రహించలే స్థితులు ఉన్నారు దేవుని బిడ్డలు కాబట్టి మనం అడుగడుగున మనము అవన్నీ మనం జాగ్రత్తగా మనం పరిశీలించాలా మన ఆలోచన విధానం ఏ రీతిగా ఉందనేది మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని ప్రభును మయమపరచాలా అనే విషయము ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకంటే ఆ చెప్పే ఒక ఒక దశలో మనము చెప్పే ఆలోచన ఒక విధంగా ఉద వాళ్ళు వాళ్ళు చెప్పే ఆలోచన ఒక విధంగా ఉంటది కాబట్టి ఏది దేవుని సంబంధం అనేది ఖచ్చితంగా దేవుని ఆత్మనీలో లేకపోతే అవన్నీ నీకు ఎట్టి అర్థం కావన్నట్టు అందుకే మనము థింక్ చేసేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా థింక్ చేయాల ఎందుకంటే ఒక దశలో ఈ లోకానుసారంగా మాట్లాడుతూ ఉంటారు విశ్వాసులు కూడా మేము పోయిన ప్రాంతాల్లో చూడండి ఆ క్షణానికి ప్రార్థన చేసినప్పుడు ఆ టైంకు అవన్నీ ప్రార్థన చేసుకొని ముందుకు పోతాం అక్కడ పోయిన తర్వాత ఏదో విధంగా ప్రభు చిత్తమే అని మనం ముందుకు పోతాం ప్రార్థించి అక్కడ పోయినాక ఆ చిత్త జరుగుతుంది అని ఎందుకు ఆలోచించారు విశ్వాసులు అంటే వాళ్ళ ఆలోచనలు ఎక్కడున్నాయి నీ తలంపులు ఎక్కడ ఉన్నాయి చూడండి అదే మనం మోసగించ మనం తెలియకుండా మనం తప్పిపోయేది అక్కడేనా అన్నట్టు అది నేను గమనించిన ఎందుకంటే అది ఎవరైనా కావచ్చు నేనైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఎందుకంటే నేను గమనించను కాబట్టి నేను చెప్పగలను వారి ఎట్ట మోసగిస్తాను అని అది అనుకుంటావు అది కరెక్ట్గానే ఉందని కానీ ఒక దశలో నువ్వు కరెక్ట్ కావచ్చు కానీ ఒక దశలో నువ్వు కరెక్ట్ కాదు అన్నట్టు చూడండి కాబట్టి మనుషులు ఒక బలహీత నేను అనుకుంటే కరెక్ట్ జరుగుతుందని అదే గుడితనంగా పోతూ ఉంటాను కానీ పరిశీలిస్తా లేదన్నట్టు అందుకు దుష్డు పెడతానట్టు ఈరోజు క్రైస్తవ సంఘం ఎందుకు మోసగింపు అంటే ఇది నిజమాని సైతం చెప్పినప్పుడు ఆలోచించాలి కదా కాబట్టి ఆలోచించలేని స్థితిలో ఉంది చేసుకుంటూ పోతూ ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆలోచన విధానము ఎవరు దాని వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఒక సందర్భంలో ఒక లెసన్ మనం ఇచ్చినప్పుడు మనుషులు ఆలోచిస్తారా లేదా ఇప్పుడు మనం వాక్యం చెప్తున్నాం ఎవరు వాక్యం చెప్పినా గాని మనం ఆలోచిస్తున్నావా లేదా నీకు ఆ వాక్యం తగిలినప్పుడు ఆ వాక్యం వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆలోచించాలా నీ మైండ్ ఆ వాక్యం పెట్టుకున్నప్పుడు దేవుని ఆత్మ నిన్ను దానిలోకి నడిపిస్తూ అన్నట్టు అప్పుడు ఏమైతుందంటే ఆ వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలా అది ఎట్లా నేను అమలు పరచుకోవాలా అనేది మనకు చేస్తా ఉంటాడు ప్రభు ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే చూడండి ఇప్పుడు మనం మన ప్రభు గురించి మనం చూస్తాం ఏసు ప్రభు శోధింపబడిన తర్వాత అరణ్యంలో ఆత్మ చేత తర్వాత ఇప్పుడు మనం అర్థం చేసుకోండి ఇప్పుడు ఆయన ఆ దేవాలయ శిఖరం మీద తీసుకెళ్ళదు అక్కడ అట్లనే ఉంది అది వాక్యం దేవాలయం శిఖర మీద ఆయన ఏసుప్రభుని తీసుకెళ్తే ఆయన ఎట్లా ఇప్పుడు దేవాలయ శిఖర మీద ఎవరన్నా ఏసుప్రభు నిలబడిన అనుకో వాళ్ళందరు చూస్తారా లేదా ఒకవేళ నువ్వే ఉన్నావు అనుకో ఒక దేవాలయ శిఖరం మీద నువ్వు ఉన్నావు పెద్ద హైట్ బిల్డింగ్ మీద నువ్వు ఉన్నావు అనుకో ఎవరన్నా చూస్తారా లేదా అందరు చూస్తారు కానీ అక్కడ సైతాను దేవుణ్ణి యేసుప్రభుని ఎందుకు అట్లా తీసుకెళ్ళిండు అపవాది చేత శోధింపడకం ఉంది అక్కడ ఆత్మ వల్లనే ఉంది అక్కడ కానీ ఎందుకు దేవుడు శోధనకు అప్పచెప్పాలన్నప్పుడు అక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం కాబట్టి ఆయన పైకి ఆ పర్వతం మీద తీసుకెళ్ళినప్పుడు ఆ శిఖర్ మీద తీసుకెళ్ళినప్పుడు మనుషులు చూసి ఉంటారా లేదా అంటే ఆయన ఆత్మలో కొనుకోబడిందా శరీరంలో కొనుపడిందా చూడండి అర్థం చేసుకోండి అంటే ఎట్లా కొనిపోయింది ఆత్మలోనే కొనిపోబడిన ఉంది అక్కడ కరెక్ట్ అది కానీ శరీరంలో కొనిపోయితే ఖచ్చితంగా అందరు చూస్తారు కానీ ఆత్మలో కొనుపడిన కానీ ఎట్లా మనం ఆత్మలో కొనుపడేవాను అని అనుకుంటున్నాం మనం కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే నీ హృదయంలో జరుగుతున్నాయి అవన్నీ నీలో జరుగుతున్నాయి అవన్నీ ఆత్మ ప్రకృతి సంబంధమైనవి కావు ఆత్మ చేత కొనిపోవండి అంటే అవన్నీ నీ ఆలోచన విధానంలో నీ తలంపుల్లో నీ హృదయంలో జరుగుతుంది అవన్నీ స్పిరిచువల్లో కాబట్టి ఎప్పుడైనా మనట్టు అర్థం చేసుకుంటున్నాం ఆ రీతిగా చూడండి అందుకే దుష్టుడు ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం పది ఇవన్నీ దుష్టుడు ఏ రీతిగా శోధిస్తావు అవన్నీ మనం అర్థం చేసుకొని మనం జాగ్రత్త పడతా ఉంటాం కానీ వాడి ఆలోచననే మనం ట్రాప్ చేస్తే నువ్వు నడిచేది నీ ఆలోచనతోనే కదా నువ్వు నడిచేది ఏదైనా నువ్వు ఆలోచిస్తావు కదా ఆలోచించి ముందుకు పోతూ ఉంటావు కానీ వాడు నీ ఆలోచన మీద టార్గెట్ పెట్టిన వాడు దుష్టుడు కాబట్టి నీ ఆలోచన ఏదో ఎట్టకున్నది మోసకరంగా మోసానికి నడిపిస్తుందా లేకుంటే నీకు తగ ప్రభుకు తగినట్టు నువ్వు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అక్కడ ఆ రీతిగా కాబట్టి ఇవన్నీ హృదయంలో జరుగుతున్నాయి ఆత్మలో జరుగుతున్నాయి అవి కంటి కనిపించే కాదు కాబట్టి ఆత్మీలో జరుగుతున్నవన్నీ తెలుసుకోవాలంటే నువ్వు ఆత్మీయంగా తయారైతేనే గానీ నువ్వు తెలుసుకోలేవు అన్నట్టు ప్రకృతి సంబంధంగా శారీరకంగా ఉంటే ఎంతకాలం ఆ రీతిగా ఉంటే నువ్వు అవన్నీ అర్థం చేసుకోలేవు అందుకు మోసపోయి మనము మన తలంపులో ఒక రతిగా ఉంటుంది ప్రార్థన చేస్తాము తర్వాత అక్కడ పోయాక వేరే విధంగా పోస్తారు మేము ఏదో రకంగా ప్లాన్ చేస్తాం ఇక్కడ ప్రార్థన చేసి కానీ అక్కడ ఆ ట్రైబల్ బెల్ట్స్ లో ప్రతిసారి అట్లనే అవుతుంది ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేసేది వేరే ఉంటది అక్కడ పోతే ప్రభు ప్లానింగ్ వేరే ఉంటది కాబట్టి మన ప్లాన్ ప్రకారంగా జరగవు ఏది కూడా నువ్వు నువ్వు అర్థం చేసుకోవాలి ఫస్ట్ మొటివ్ పాయింట్ నువ్వు అనుకున్నట్టు ఏది ఒక దశలో నీ అనుకున్నట్టు జరగచ్చు కానీ ప్రతిసారి అక్కడ జరగదు కదా కానీ అక్కడ పోతే గ్రామాలని అనుకున్నాం ఫస్ట్ కానీ పొలాల్లో ఉన్న వాళ్ళ సు వాటి చెప్పాడు చూడండి పోతా ఉంటే గుంపులు గుంపులు పోతున్నారు పొలాల్లో చూడండి గ్రామాలకు పోయి చూడండి దేవుని నడిపింపు ఎట్టడం చూడండి అది మనం అర్థం చేసుకోవాలా ఒక దశలో మనం నిరుత్సాహపడతా ఉంటుంది నేను పోయిన పిల్లు నేను పోయిన అక్కడికి కానీ ఏం లేదని నేను అనుకున్నది వేరు అక్కడ జరిగింది వేరు కానీ మనుషులు అది మానవ తలంపులు అన్నట్టు కాబట్టి ప్రతిదీ మన ఒక దశలో మనం దైవికంగా మాట్లాడుతూ ఒక దశలో శరీరకం కూడా మాట్లాడుతూ ఉంటుంది కానీ ఆ రీతి గుంటే దానివల్ల ఏమిది నీ ఆలోచన విధానము ప్రభుకి విరుద్ధంగా ఉంటుంది అది నువ్వు కాబట్టి ప్రతి దశలో మనము మన ఆలోచన విధానము జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు అనుకునేవన్నీ ఏం ఆలోచన మనకి ఎందుకంటే మనకి ఇస్తాడు దేవుడు ఆలోచనలు రకరకాలు మన ఆలోచనలు ఆయన ఇవ్వడానికి కాదు ఎందుకంటే కీర్తనదండము రాసింది వాక్యము ఆయన మన ఎడల కలుగు తలంపులు బహు విస్తారములంట మనకున్న ఆయన మన ఎడల కలుగు తలంపులు అంటే దేవుడు మన పట్ల ఉన్న తలంపులు బహు విస్తారము అంట అవి లెక్కకు అంట అవి లెక్కకు మించి ఉన్నాయి వాటిని తెలుసుకోవాలంటే మన తరం కూడా సరిపోదు అంత జ్ఞానము అంతగా దేవుడు పెట్టిండు ఒక ఒక విధంగా ఆలోచించే జ్ఞానవంతులేదు ఆలోచిస్తాడు అంటే దేవుడు ప్రసంగీ గ్రంథం మూడు పదకొండులో చూస్తే శాశ్వత కాల జ్ఞానాన్ని నరుల హృదయంలో పెట్టిండంట అది తెలుసుకుంటూ మన తరం జరిపోదంట అంటే అంతగా ఉంది జ్ఞానం అంతగా ఉందన్నట్టు మన తరం కూడా జరిపోదు మన కాలం ముగించక ముందు దేవుడు మనకి ఏమేమి ఇచ్చిన అవన్నీ అమలు కానీ అది తరతరాలు యుగ యుగాల నుంచి అది అది వస్తనే ఉంది ఆ జ్ఞానం అది ఎప్పుడు కూడా అది తరువుగాలి ఎందుకంటే ఆయన జ్ఞాని కదా ఆయన అనంత జ్ఞాని మన ప్రభు కాబట్టి ఆయన జ్ఞానాన్ని మనము పొందుకొని ఇతరులని ఆలోచన విధానాన్ని మనం మార్చాలా ఎందుకంటే ఆలోచనతోనే మనుషులు మోసపడుతూ ఉంటారు తర్వాత క్రియలతోటి నీకు ఆలోచన వచ్చితే నువ్వు క్రియ చేస్తావు చూడు ఈ ఆలోచన కరెక్ట్గా ఉందనుకో నీ క్రియలు కరెక్ట్గా ఉంటాయి అన్నట్టు కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకమంతా దేవుని ఆలోచనలు పక్కన దేవుని తలంపులు పక్కన పెట్టేసి ఈ లోకాదీతమైన తలంపులు కలిగి మనుషులు పోతా ఉన్నారు అందుకు వాళ్ళు మోసపోతారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా ఆ తలంపులు ఉన్న వాళ్ళని దేవుని మార్గంలో అది ఎట్లా నీవు దాన్ని పులిపిలు చేసుకుంటున్నావు నీ ఆలోచన ఏదైనా కరెక్టేనా ఆయన వాక్యానికి కరెక్ట్ గానే ఉందా అనేది మనం చూసుకోవాలా అనే విషయము ప్రభు మనకు చూస్తున్నాడు అందుకే వాళ్ళ స్వామి తల్లిగన్నం పదహారు అధ్యాయం మొదటి వచ్చినంలో హృదయ ఆలోచనలు మనుషుని వశము మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనలు మన వశం చూడండి అది నీలోంచి వస్తుంది కదా ఈ హృదయంలో నుంచి వస్తుంది ఆలోచన హృదయం నుంచి పడుతుంది అందుకే మన హృదయం ప్రతి క్షణము ఆయన కంట్రోల్లో ఉండాలా ఇది భయంకర ఘోరమైన వ్యాధి కాబట్టి దీన్ని దీన్ని దీన్ని గానీ కరెక్ట్ గా మనం చూసుకుంటే అన్ని కరెక్ట్ గా ఉంటాయి చూడండి ఏదైనా ఒక మిస్టేక్ ఎక్కడైనా జరిగిందనుకో ఆ మిస్టేక్ అనేది అది పోతేనే ఉంటుంది అది గమనించినాడు ఆ మిస్టేక్ ఎక్కడి నుంచి గమనించిందో తెలుసుకోపోతే మొత్తం అనార్థం జరిగిపోదు కాబట్టి అందుకే మన హృదయ ఆలోచనలు అనేక విధంగా వస్తూ ఉంటాయి రకరకాలుగా వస్తూ ఉంటాయి కాబట్టి వాటి అన్నింటినీ ఏం చేయాలంటే దేవునికి సమర్పించాల ప్రతి ఆలోచన విధానాన్ని దేవునికి సమర్పించినప్పుడు అది దైవికమైందా కాదనేది దేవుడు మనకు వాటి వాటికి కాబట్టి అవన్నీ మనం తెలుసుకోవాలంటే ఆయన ఆత్మ అభిషేకం మనకు అవసరం తర్వాత ఆయన వాక్యము ఏం చెప్తుంది అది మనం దాన్ని అర్థం చేసుకొని మన తలంపులు ఆయనకు సమర్పించినప్పుడే మనం అవన్నీగా చేయగలమన్నట్టు హృదయ ఆలోచనలో మనుషుని వశము చక్కని పతిత్తరమిచ్చటకు యహోవ వలన కలుగును కాబట్టి చక్కగా దాని పతిత్తరం కరెక్ట్గా దాన్ని దాన్ని కరెక్ట్ చేయాలంటే ప్రభు తప్ప ఎవరు కూడా చేయలేరన్నట్టు కాబట్టి అతిథి మనం ఏం చేయాలంటే ఆయనకు అప్ప చెప్పాలా ఆయనకు అప్ప చెప్పాలా చూడండి తర్వాత ఒకరి నడతలని వాని దృష్టికి నిర్దోషములా కనబడును యుహోవా ఆత్మలను పరిశోధించును చూడండి ఒకరి నడతలన్ని ఏం చేస్తారంట ఆయన నిర్దోషణగా ఉంటాయంట అందుకు మోసపోతారు అన్నట్టు నువ్వు చేసిన నువ్వు నడిచే ప్రతి నడక కరెక్ట్గా ఉందని మనం అనుకుంటాం అన్నట్టు కానీ కనబడతాయి కానీ యహో ఆత్మలను పరిశోధిస్తారంట పరిశోధిస్తాడు కాబట్టి ప్రతి మన ఆత్మీయ జీవితం ఆయన ఉంటాడు చూడండి మన ఎలాంటి బలహీనతలు ఉన్నా గానీ వాటి దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాటి మనం విడదలు పొందుతా ఉంటాం ఎందుకంటే అది విడుదల పొందకపోతే ఆ క్షణము నీకు అది భారంలాగా అయిపోతుంది అది ఇంకోటి పడి ఇంకోటి పడి దాని నుంచి రిలీజ్ నువ్వు బైక్కి రాలేవన్నట్టు కాబట్టి అందుకే మన నడతలు మన ప్రవర్తన మన ఆలోచనలు సమస్తము ఆయనకు సమర్పించుకున్నప్పుడే ఆయన ఆలోచన ఇచ్చి మంచి జవాబు మంచి ఆలోచన విధానం ప్రభు మనకిస్తాడు ఎందుకంటే దుష్టుడు మన తలంపుల్లో దూరి భయంకరంగా వాడు శోధిస్తూ చిత్రవేత్తగా చేస్తూ ఉంటాడు చూడ నేను అన్ని గమనిస్తూ ఒక దశలో నాలుగు అలాంటి బలహీతలు ఉండొచ్చు కాబట్టి చూడండి ఆ ఆలోచన విధానాన్ని ఎట్లా వాడు మోసగిస్తాననేది నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నా కాబట్టి వాడు ఎట్ట మోసగిస్తాడు రకరకాలుగా మోసగిస్తూ ఉంటాడు కాబట్టి కాబట్టి మనం ప్రతి క్షణము ఆయన తలంపులకు మనం చోటు అనేది మనం అర్థం చేసుకోవాలా చూడండి వాని దృష్టికి నిర్దోషంగా కనబడుతుందంట నేను చేసేది కరెక్ట్ గా నేను చేస్తాం అనుకుంటా మనం కానీ కరెక్ట్గా చేసి తర్వాత ఆయన మటుకు ఆత్మను చూస్తూ ఉంటాం చూడండి ఆయన ప్రతి క్షణము మన ఆత్మను పరిశోధిస్తూ మన ఆ రీతిగా అర్థం చేసుకోవాలి మీ ఆత్మను ఆయన సమర్పించుకున్నప్పుడు ఆయన ఆత్మ చేత నడిపిస్తూ ప్రాణము ఆత్మ శరీరం కదా ఈ మూడు ఆయన సమర్పించుకున్నప్పుడు అది కరెక్ట్ మార్గంలో పోతున్నట్టు ప్రతి క్షణం మన ఆత్మను పరిశోధిస్తూ ఉంటాడు అన్నట్టు చూడండి కాబట్టి ఆ మూడో వచ్చినంలో చూస్తే మనము నీ పనుల భారము యహోవ మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగున ఉంది చూడండి మన పనుల భారం అంతా దేవుని మీద పెట్టాలంట చూడండి మన పనుల భారం దేవుని మీద పెట్టాలా కానీ ఇంగ్లీష్ లో బైబిల్ తెలుసా చాలా ఆశ్చర్యకరంగా ఇంగ్లీష్ చూడండి నీ పనుల భారం యహోవ మీద ఉంచము అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలపరచనుంది కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే నీ క్రియలను యహోవకు అప్పగింపము అప్పుడు నీ తలంపులు స్థిరపడున అక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి చూడండి అక్కడ పని అని చెప్తున్నాడు అక్కడ వర్క్ అని చెప్తున్నా కమిటీ కమిట్ దే వర్క్ ఇన్ టు దాడ్ అండ్ దే థింగ్స్ షాల్ బీ ఎస్టాబ్లి సైడ్ బై సైడ్ హెడ్ చూడండి అంటే నీ క్రియల్లో నేను యహోవకు అంటే అక్కడ ఏమో పనుల పనుల భారం ఉంది ఉంది అక్కడ కానీ కింద ఏముందంటే చూడండి క్రియలు అని ఉంది అక్కడంట మన క్రియల్ని దేవునికి అప్పచెప్పాలంట చూడండి పని కూడా ఒక క్రియ లాంటిదే కదా మనం ఏ పని చేస్తే అది క్రియలాగానే కనిపిస్తూ ఉంటుంది అంటే ప్రతి క్రియ దేవునికి అప్పచెప్పాలంట చూడండి ఆయన మీద ఉంచాలంట ఈ క్రియ ఈ పని నేను చేస్తున్నాను ప్రవ్వ ఇది నీకు అప్పచెదుతున్నా నువ్వే నేను చూడండి ఇది వర్క్ అన్నట్టు కాబట్టి ఈ లోకంలో కూడా దేవుడు మనకు పనిచ్చింది కదా అది ఈ లోకాతీతమైన పని కాదనట్టు అది ఆత్మల సంపాదన అనే అది ఒక పని ఆ వర్క్ వేరే ఆ పని వేరే కాబట్టి ఆ పని అది దేవుడి మీద అది దేవుడి నిర్మించే పని కాబట్టి ఆయనే ఆత్మ ద్వారా తెలియపరిచే పని కాబట్టి మనం ఏంటి అంటే మనం ఆయన మీద మనం విశ్వాసం పెట్టాలా నీ భారము నీ పనుల భారం ఆయన మీద ఉంచాలా నీ ఉద్దేశంలో నెరవేర్చనుంది అక్కడ సఫలమే అక్కడ కానీ నీ క్రియలను ఆయనకు అప్పచెప్తే అప్పుడు నీ తలంపులను స్థిరపరచును చూడండి డిఫరెంట్ గా ఉంది కానీ ఇక్కడ నుంచి ఒకటి మనం చూస్తున్నది ఏంటంటే ప్రతి దశలో మనము మన క్రియలు మన విధానము అవన్నీ ఆయనకు అప్పు చెప్పినప్పుడు ఆయనే వాటన్నిటి నీ తలంపులో నేను స్థిర స్థిరపరుస్తున్నాను ఉంది అక్కడ కాబట్టి నీ తలంపులు స్థిరపడాలంటే నీ క్రియలు ఆయనకి అప్పచెప్పాలి అంటే నీ ప్రవర్తనని నేను సంపూర్ణగా నువ్వు సమర్పించుకుంటేనే కానీ మనం ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళలేమన్నట్టు ఎందుకంటే ఇది బహు కష్టతరమైన పని కదా ఇది ఆత్మీయమైన జీవితము అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం ఆత్మీయమైన విధానంలో ఉన్నప్పుడే మనవన్నీ మనం అర్థం చేసుకోగలం ఆత్మీయమైన విధానంలో మనం లేకపోతే ఇవి ఇవి అర్థం కావదు ఈరోజు మనుషులకు ఎందుకు ఇవన్నీ అర్థం కావట్లేదు అంటే వాళ్ళు అవన్నీ ఆత్మ చేత కాబట్టి అది ఎవడు కూడా అది అర్థం చేసుకున్నానంట ప్రకృతి సంబంధంగా ఉంటే ఆత్మ సంబంధ విధానాలు ఎవరు కూడా అర్థం కాదంట అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగను కనుక అవి వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఈ లోకం ఆ రీతిగానే ఉంది ఆత్మీయమైన జీవితంలో ఏ రీతిగా మనం వాళ్ళకి చూపించాలా మనం నేర్పించాలా మన ఉద్దేశంలో దేవుని దేవుని యొక్క ఉద్దేశం మనకు పట్ల ఏంటో అది మనం గ్రహించినప్పుడే మనం అన్నిటి చేస్తున్నాం చూడండి యహోవా ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తము కలుగు చేశాను చూడండి ప్రతి దానిని దాని దాని పని నిమిత్తం కలుగు చేసిండ చూడండి ప్రతి వస్తువు ఈ లోకంలో ఏదన్నా ప్రతిది ఆయన పని ఆయన కొరకే చేసిండు దాని పని నిమిత్తమే చేసిండు చెట్లు చేసిన ఫలాలు చేసిన ఒక వస్తువు చేసిన ఏదైనా సరే ఒక పని కొరకే దేవు చేసిండు కానీ నరుణ మటుకు స్పెషల్ దేవుడు ఒక పని కొరకు తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలంగా దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు సత్యవాక్యం వల్ల తన సంకల్పం ప్రకారం కనిండి మనలో అయినా కాబట్టి ఒక సంకల్పం ప్రకారంగా మనిషిని తయారు చేసిండు ఒక సంకల్పం ప్రకారంగా దేవుడు మన లోకంలో తీసుకొచ్చిండు కాబట్టి ఆ సంకల్పం ఆ పని విధానం అనేది మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాల ఫస్ట్ మనం తెలుసుకొని మనం ఇతరులకు వాటిని మనం ప్రకటించాలా కాబట్టి ఈ లోకంలో ఎందుకు మనం దేవుడి లోకంలో తీసుకొచ్చిందంటే చాలా మంది తెలియదు దేవుని యొక్క ఉద్దేశం అంటే మనం ఏదో అనుకున్నాం కానీ దేవుడు తల్లి గర్భలో రూపింపక ముప్పే దేవుడిని జనములకు ప్రవక్తగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నంటే ఆయన ఆయన ఆయన ఆలోచన విధానం ఎట్లుంది మన ఆలోచన విధానం ఎట్లుంది చూడండి చూడండి ప్రతిది దేవుడు ఒక ఒక పని నిర్మించినప్పుడు మనం అడగాలి కదా మనం ప్రభుత్వని నా నా నా పని ఏంది నా రోల్ ఏంది అనేది మనం ప్రతి మనం ఆయన అడిగినప్పుడే మనం ఏ పని కొరకు నిర్మింపడం పని అంటే మనుషులు కూడా దాంట్లో కాబట్టి దేని పని అది చేసుకుంటూ పోతుంది గాలి ప్రకృతి ప్రకృతి కళ లాగా ఉంది చూడండి ఆకాశం నక్షత్రాలు అవన్నీ వాటి అన్నిటిని పని చేసుకుంటూ కానీ మనిషిని ఒక పని ఏందనేది ఈ రోజు కూడా చాలా మందికి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు దేవునికి ఆలోచనకు చోటిస్తలేరు దేవుని తలంపులకు చోటిస్తలేరు ఆయనకు చోటిస్తలేరు ఆయన ఎప్పుడైతే చోటిస్తున్నప్పుడే ఆయన దగ్గర విచారణ చేసి ఆయన సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకొని ముందుకు పోయినప్పుడే అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి ఒక దశలో మనకి అవన్నీ కనిపించవు ఎందుకంటే ఆయనను పక్క పెట్టేసి మనం ముందుకెళ్ళిపోతే ఏం కనిపించదు కాబట్టి అందుకే ఒక దశలో మనం ఏం చేస్తూ ఉంటే ఒక దశలో మనం దైవికంగా ఆలోచిస్తూ ఉంటాం కొంతసేపు అంత అయిపోయినాక మళ్ళా ఈ లోకాదిగా మాట్లాడుతూ ఉంటాయి ఎవరనగా వచ్చేది కాబట్టి చూడండి అందుకే మనం ప్రతి దశలో మన తలంపులు మనలోంచి విస్తారంగా వస్తూ ఉంటాయి అవి పొట్ల పొట్లుగా వస్తూ ఉంటాయి కానీ ప్రతిది దేవుడే స్థిరపరచాలి కాబట్టి అన్ని కరెక్ట్ కావు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఏది కరెక్ట్ ఏది రైట్ అనేది ప్రభు తప్ప ఎవరు కూడా మనకు మనకు చూపించలేరు అవన్నీ అందుకు మనం ప్రతి ప్రతి దశలో మనం ఆయన తలంపులకు మనం చోటు అనేది మనం చూడాలా అనే విషయం చూడండి అందుకే తొమ్మిదో వచ్చినంలో ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకునను యహోవ వాని నడతను స్థిరపరచను చూడండి ఒకడు తాను చేయబోనంత హృదయంలో యోచించుకుంటాడు అంటే హృదయములు అనుకుంటాడంట నేనేం చేయాలా అది చేయాలా ప్రభుకొరికని కానీ యహోవ వాని నడతను స్థిరపరచను చూడండి ఆయన స్థిరపరచాలంటే మన హృదయంలో ఏమ ఆలోచిస్తున్నాం మనం అది దైవికమైందా లేకుంటే లోకాధితమైందా అది దైవికమైందైతే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు అది లోకాధితమైతే అది ఎప్పుడు ఎందుకంటే దాని వల్ల హాని జరుగుతుంది కాబట్టి ఈ లోకంలో మనం ఎన్నో మనం అడుగుతూ ఉంటాం ప్రభు నుంచి కానీ ఎన్నో అడుగుతూ ఉంటాం ఎన్నెన్నో చేస్తూ ఉంటాం మాకు అధికారులు కానీ అవన్నీ దేవుడు ఇస్తాడు మనకి దేని కాలం అది ఖచ్చితంగా ఇస్తాడు దేని కాలం ఉంది దేవుడు చక్కగా పెట్టేసిండవు అన్నింటిని దేవుడు సంపూర్ణంగా పెట్టేసిన అవన్నీ కానీ అవి తెలుసుకోవటం మన పని కాదు కానీ మన పని ఏంటంటే మన ముందు దేవుడు ఒక పని ఇచ్చిందో దేవుడు ఆ గురి మనం పరిగెత్తాలా అనేకులను ప్రభు చెంతకు మనం నడిపించాలా అనే విషయం చూడండి మన హృదయంలో అనుకోవాలంట చూడండి మన హృదయం లో మన హృదయంలో ఉంచేవాళ్ళు అన్ని కాబట్టి అందుకు మన హృదయంలో ఏ స్ప్రభు ఉంటే మనకి ఆ ఆలోచనలన్నీ ఏ స్ప్రభు లాగే మన ఆలోచన విధానం వేరేలాగా ఉంటుంది ఈ లోకాదికి భిన్నంగా ఉంటుంది ఆలోచన ఈ లోకాదిత ఆలోచనతో కలవదు ఎప్పుడు అది ఎప్పుడైనా ఉన్నతమైన తలంపులుగా ఉంటాయి కాబట్టి ఉన్నతమైన తలంపులు మనం కలిగి మనం సంభాషించాలనేది మనం ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం ఎందుకంటే మన ప్రభు మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన ఉన్నతమైన తలంపులు కలిగి అయిన వాడు కాబట్టి ఆయన బిడలమైన మనం కూడా ఉన్నతమైన తలంపులు కలిగి మనం ఆయన ఆయన ప్రణాళికను మనం నెరవేర్చాలా అనే విషయం చూస్తున్నాం మనం ఏదన్నా అనుకుంటే అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తారు మన హృదయంలో ఎంత ఆశ ఉన్నా ప్రభు పట్ల తీవ్రమైన ఆశ ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఏదో రోజు దాన్ని నెరవేరుస్తారు కానీ ఎప్పుడు నెరవేరుస్తూ అనేది అది నీ పని కాదు నువ్వు కనిపెట్టుకోవాలంటే కనిపెట్టుకుంటే ఆ ఆ క్షణం దేవుడు నడిపిస్తూ ఉంటాడు మన ప్రార్థనలు మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మనకు అవన్నీ ఉంటాడు లేని కాలం అది ఎట్లా ఏందనేది అని ఉంటాడు ఒక దశలో అక్కడ ఒక దశలో ఒక ప్రాంతాన్ని ఇంకో దశ ఇంకో ప్రాంతాన్ని నడిపిస్తూ ఉంటాడు అది ఆయన చిత్తం కానీ ఎట్లనేది ఆయన ప్రణాళిక అనేది మనం మటుకు తెలుసుకోవాలనే విషయం మనం చూడాలా మన తలంపుల ప్రకారం మనం పోవటానికి వీలేదు కాబట్టి ఆయన తలంపులు మనం చోటించినప్పుడే సమస్తమే నడిపిస్తూ ఉంటాడు పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఆ గుడారం పైన ఎప్పుడైతే దేవుని మహిమ దిగుతుందో ఆ మహిమ కనిపించినప్పుడు వాళ్ళు బయలుదేరినారు ఆ కొన్ని రోజులకు మహిమ కనిపించదు అప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు గుడారాలు వేసుకొని అక్కడే ఉన్నారు అంటే అక్కడ ఉండాలి ఇప్పుడు మీరు ఇక్కడ ఉండాలని అర్థం ఎప్పుడైతే ఆ మహిమ కనిపించిందో ఆయన ఆ గుడారం పైన మోసేసిన గుడారం అప్పుడు వాళ్ళు బయలుదేరింది అన్నట్టు అదొక సూచన అన్నట్టు కాబట్టి అన్ని ఆత్మీయమైన సూచనలు అది ప్రకృతి సంబంధంగా మనం చూసినా గానీ ఆత్మీయమైన సూచనలు అనేది స్పిరిచువల్ గా మన అన్ని మనకు అర్థమవుతా ఉంటాయి ఒక ద్వారా సేవకుల ద్వారా కూడా మాట్లాడుతున్నవచ్చు ఒక ద్వారా నీ ద్వారా నా ద్వారా కూడా మాట్లాడుతున్నవచ్చు వాక్యం ద్వారా మాట్లాడుతున్నచ్చు ఏ విధంగా సరే ఆయన మాట్లాడుతుంటాడు కానీ అది ప్రతి దశలో అది ఏంది అనేది గ్రహించే బాధ్యత మంది అది మటు ఖచ్చితంగా గ్రహించే బాధ్యత మటుకు మంది కాబట్టి అది మనం గ్రహించి ప్రభు కొరకు మనం ఈ లోకంలో మనం ఉండాలా అనేది విషయం చెప్తున్నాం కానీ ఈ లోకంలో అది గ్రహించని స్థితిలో ఉన్నారు కాబట్టి చూడండి ఒక విషయం ఏంటంటే ఆ ఆలోచన నరుల హృదయంలోని ఆలోచన ఒకసారి చూసి సామెతల గ్రంథం చూసి నేను ముంచేస్తాను సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవై అధ్యాయము ఐదో వచ్చినంలో చూస్తే నరుని హృదయంలోని ఆలోచనలు లోతు నీళ్ల లోతు లోతు నీళ్ల వంటివి వివేకం గలవాడు దానిని పైకి చేదుకునను చూడండి మన హృదయంలో మన హృదయంలో ఆలోచన లోతు నీళ్ళ బావి వంటిదంటే లోతుగా ఉంటుంది చూసిన నీల బావి చాలా లోతుగా ఉంటుంది బావి ఆ లోతు నీల వంటిదంట ఆలోచన వివేకంగా గలవాడు దాన్ని పైకి చేదుకుంటాడు అంట చూడండి వివేకం గలవాడు దాని పైకి చేదుకుంటాడు చూడండి వివేకంగాలవాడు పైకి చేదుకోవాలంటే మనకు వివేకం అవసరం మనకి మనకు జ్ఞానము ఆయన వివేకము జ్ఞానం మనకు అవసరం ఆయన జ్ఞానము ఆయన వివేకము అవసరం అది మనం చేదుకోవాలంట అది బహు లోతు లోతులో ఉంది అది కానీ అది మనం చేదుకోవాల చూడండి అయితే ఇంగ్లీష్ ఇంగ్లీష్ బైబుల్లో మనం చూస్తే ఏముందంటే మనిషి హృదయంలో ఉన్న సలహా లోతైన నీటి అంటే మనలో ఉన్న సలహాలు కానీ మనలో ఆలోచన కానీ లోతైన ఉంట కానీ అవగాహన కలిగిన వ్యక్తి దాన్ని బయట తీసుకొస్తారంట చూడండి ఇవన్నీ మనం అవగాహన అంటే అది ఏందనేది అవగాహన మనం కలిగి వాటి అన్నిటి బయట తీసుకొని వస్తామంట చూడండి నీళ్లు చేదుకుంటున్నాం అంటే ఎందుకు చేదుకుంటున్నాం మనం పైకి తాగడానికి చేదుకుంటున్నాం చూడండి ఆ నీళ్ళు అంత లోపల ఉన్న నీటిని దేవు ఎందుకు మనం పైకి చేదుకున్నాం అంటే మనకు దాహం తీర్చుకోనికి మన పంట పొలాలకి తీసుకురావడానికి కానీ ఆ నీళ్ళ వల్ల ఏంది లాభం ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా మనకు తెలిసిన నీళ్ళు అంటే ఎందు దేవుని వాక్యం జీవజలం అంటే దేవుని వాక్యం ఆ వాక్యాన్ని బయట తీసుకుని అది లోతుగా ఉంది బహులోతుగా ఉంది అది ప్రయాసంగా ఉంది కానీ దాన్ని గ్రహించగల అంటే మనము అది మన ఆలోచన విధానము ప్రభుకి సమర్పించుకున్నప్పుడే వాటి అన్నిటిని మనం చేసుకోవాలి అది లోతు నీళ్ళ బావి వంటిది వివేకం గలవాడు దాన్ని పైకి చేదుకుంటాడు అవగాహన వ్యక్తి బయట తీసుకొస్తాడు కాబట్టి ఈ ఆత్మీయమైన సత్యాన్ని మనం ఏం చేయాలంటే బయట తీసుకొని రావాలా ఈ లోకంలో దాన్ని మపబెట్టినారు ఈ లోకంలో దాన్ని మప పెట్టి పక్కన పెట్టేసి అబద్ధాన్ని ఆశ్రయించి ఈ లోకపు విధానం అంతా ఆశ్రయించి దేవుని దేవుని తన భిన్నంగా మానవ తలంపులు బట్టి మానవ భయభక్తులు బట్టి దేవుని ఆరాధన చేస్తున్నారు కాబట్టి ఆ ఆరాధన విధానము ఎలాంటిది అనేది మనుషులు గుడ్డితనంలో ఉన్నారు కాబట్టి వాటి అన్నిటిని మనం తీసుకొచ్చి మనం చూపించాలా బాహాటంగా దేవుని సత్యాన్ని ధైర్యంగా చూపించాలా చూపించినప్పుడే అనేకులు ఆలోచన విధానం మారిపోతుంది చూడండి మన ఒక మనం ఉన్న నువ్వు ఆలో నువ్వు ఆలోచించే విధానం ఒక రకంగా ఉంటుంది నేను ఆలోచించే ఒక రకం ఒక ఉంటుంది కానీ ఏదన్నా కానీ అది ఖచ్చితంగా ప్రభు నుంచే రావాలా ఎందుకంటే ఒక ఆలోచన ఒక ఆలోచన రెండు యాక్సెప్టల్ అయినప్పుడే అది ప్రభు నుంచి కలిగింది అన్నట్టు అంటే ఒక దశలో ఒక సేవకుడికి ఒక సేవకుడికి ఆలోచన వేరు వేరుగా భిన్నంగా ఉంటుంది చూడండి బయటికి ఏకీభవించకపోయినా హృదయంలో తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి అందుకే ఒక మనుషులు ఆత్మ సంగతులు ఆ మనుషు ఇంకెవరు తెలియవంటారు కాబట్టి అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మ కానీ మన ఎవరు తెలియదు కాబట్టి అందరూ దేవుని సంబంధాలు అందరిలో ఉంది ఒకటే ఆత్మ కాబట్టి ఒకటే విధంగా ఆలోచన వస్తుంది అన్నట్టు అప్పుడు కరెక్ట్ గా కుదిరిస్తున్నట్టు ఉంటుంది వాళ్ళ వాళ్ళు చెప్పే ఆలోచన విధాలు అందుకే మనం ప్రతి దశలో మనం అందరినీ గమనిస్తూ ఉంటాం ఒక ఒక్కొక్కరు ఆలోచన ఒక విధంగా ఉంటారు ఆ గ్రూప్ కూడా మేము అట్లా ఆ ప్రాంతంలో పోయినప్పుడు ఒక విధంగా ఆలోచనగా ఉంటుంది కానీ అన్నిటిని మనం గమనిస్తూ ఉంటాం అన్నట్టు కాబట్టి ఏది అనుకూలమైంది ఏది అనుకూలం కాదనేది గ్రహించే బాధ్యత ఉన్నట్టుగా ఎందుకంటే దుష్టుడు వాడు ఆలోచన విధాలను మనుషులు కొడుతున్నాడు రకరకాలుగా వాడు ఆలోచనతో కూడా మనుషులు పాడగొడుతున్నవాడు ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చి కాబట్టి మన తలంపులు మన ఆలోచన ప్రభుకు సమర్పించాలా చక్కని పత్తురిమిచ్చేది మన ప్రభు ఎప్పుడైతే మనం సమస్తం అనే కంట్రోల్ తీసుకుంటామో ఆయన ఆయన విధంగా ఆలోచించాలా మన ప్రభు విధంగా మనం ఆలోచించాలా ఆయన ఉంటే ఎట్లా ఆలోచిస్తారో అట్లనే ఆలోచించాలన్నట్టు ఎప్పుడు కూడా మనం ఆ రీతిగా వ్యర్థంగా ఆలోచించింది కాబట్టి వాటిని బయటికి తీసుకొని రావాలా కాబట్టి సమరస్యతో దేవుడు మాట్లాడతాడు అక్కడ అయ్యా ఇది లోతుకి బావి మళ్ళీ ఆ జీవజలం నాకు ఏ అయ్యా నేను చేదుకోకుండా నాకు ఏమంటాడు ఏమని చెప్తుందాము అక్కడ చూడండి నేను ఇచ్చి నీళ్లు తాగూడదు ఎన్నడో దప్పి కాబట్టి ఆ నీళ్లు ఎప్పుడు కూడా దప్పి కాబట్టి ఆ జీవజలము మనుషులు రుచి చూపించాల మనం ఈ లోకాధితమైన జలం దాగి కాబట్టి వాళ్ళు ఆ రీతిగా ఉన్నారు కానీ అసలైన జలాన్ని రుచి మనం చూపించాల మనుషులకి వాళ్ళు ఆ రీతిగా ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే చూడండి ప్రాంతంలో వెళ్ళినా సువార్త పడించినా గానీ మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది మన మన గొప్పతనం గానే కాదు అది చూడండి ఎందుకంటే ఎవరు ధ్యానించిన రీతిగా దేవుడు ఎవరు చూపించిన రీతిగా మనకు దేవుడు బయలుపేస్తుంది అంటే ఈ ఈ వాక్యాలు అక్కడ ఎంత స్పందన వస్తుంది అంటే దేవుడు ఎంతగా వాళ్ళకు కలిగించి ఆ వాక్యానికి విధేయులయ్యే దేవుని వాక్యానికి ఆకర్షింపబడి వాళ్ళు ఎంతగానో మనకు రమ్మని చెప్పి పిలుస్తున్నారంటే చూడండి అది ఈ లోకామైన వాటికి భిన్నంగా ఉంది ఎందుకంటే ఆయన రుచి ఆయన ఆయన పరిమళ వాసన ఎప్పుడైతే వాళ్ళకి తగుతుందో రుచి వాళ్ళు ఎందుకంటే మనం చూస్తాం అక్కడ ఆ కాన విందులో పోయినప్పుడు అందరూ ఆ ద్రాక్షరసం అయిపోయిన తర్వాత మనం ప్రభు పోయి వాళ్ళు ఏం చేసిండ ఆ ద్రాక్ష ఆ నీళ్ళంతా ఆ నీళ్ళ నిండా నింపట ఆరు రాతి బాణాలతో నింపి వాటి అన్నిట్లో పోయమంటాడు తర్వాత ఆయన ద్రాక్షరసంగా మార్చిట్టు మనం చూస్తాం తర్వాత విందు ప్రధాన దగ్గర తీసుకెళ్తాడు తీసుకెళ్తే ఆయన ఏం చేస్తాడు ఇది చాలా రుచికరంగా ఉంది ఈ ద్రాక్షరసం ఎవడైనా ముందు మంచి ద్రాక్షరసం పోసి తర్వాత జబ్బు మనుషులు మత్తులు కొన్నప్పుడు జబ్బు రసం పోస్తావు నువ్వు ఇదివరకే మంచి ద్రాక్షరసం ఉంచుకున్నావా అని ఆ పరిచారికలతో చెప్తా ఉంటారు చూడండి అక్కడ శిష్యులు ఉన్నారు యేసు ప్రభున్నాడు పరిచారకులు ఉన్నారు మళ్ళీ కొత్తగా కానీ మనం ఆ పరిచారికల్లాగా మంచి ద్రాక్షరసాన్ని మనుషులకు అందించే వారి లాగా సత్యాన్ని అది బహు లోతైంది అది నువ్వు చేదుకోవాలా అది మన బాధ్యత అది కాబట్టి అది మనకి ఇస్తాడు ఎందుకంటే దాని గురించి ఎన్నో అర్థాలు ఉన్నాయి మను మనం చూసినప్పుడు వాటన్నిటి ఎట్లా అవగాహన చేసుకోవాలనేది చూడండి ఆయన ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన కాబట్టి ఆ సంపూమైన ద్రాక్షరసాన్ని మనం మనుషులకు అందిస్తారు ఇప్పుడు అంతా మనుషులు మత్తులో ఉన్నారు ఇప్పుడు ఆ కాణాని విందులో దేవుడు చేసినప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఆ మంచి ద్రాక్షారాన్ని అందించే పరిచారకులుగా మనం ఉంటే ఎవరైతే ఆ ద్రాక్షరసాన్ని స్వీకరిస్తారో వాళ్ళప్పుడు ఇది చాలా రుచికరంగా ఉంది అని వాళ్ళు సాక్ష్యం ఇస్తారు అంటే ఇది ఆత్మీయమైన సత్యం అనేది మనుషులు గ్రహించుతారు అప్పుడు ఆ జబ్బు రసం నుంచి ఆ జబ్బు వాళ్ళు ఏం చేస్తారు బయటకు వస్తారు అన్నారు ఇది ఆత్మీయమైన విధానం కాబట్టి మన ఆలోచన విధానం ప్రతి దశలో మనం ప్రభుకు సమర్పించుకొని మనం ముందుకెళ్తున్నప్పుడు సమస్తం ఆయనే మనకు అవన్నీ చూపిస్తూ ఉంటాడు కాబట్టి మన తలంపులు మన ఆలోచన సమస్తము ఆయన ఆయనకు మనం చోటిస్తున్నప్పుడే మనం అవన్నీ మనం అవగాహన చేసుకోగలం ఎందుకంటే అది ఎంతో భయంకరమైంది ఎందుకంటే ఒక దశలో మనం ఆలోచించే విధానం కూడా మనం మోసపోయే అవకాశం ఉంటది కాబట్టి మనం ఎప్పుడు కూడా మోసపోవద్దు అనే విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ ఇది ఎంత భయంకరంగా ఉంటదంటే చూడండి మన క్రియల ద్వారా కూడా అది అది వస్తూ ఉంటుంది కాబట్టి అందుకే మన క్రియలు జాగ్రత్తగా మనం చేసుకోవాలా అందుకే కీర్తన గ్రంథంలో అరవై నాలుగు ఉదయం ఆరో వారి దుష్ట క్రియలు తెలి చే ప్రయత్నించుదురు వేదకి వేదకి ఉపాయం సిద్ధపరచుకుందురు ప్రతి వారి హృదయాంతరంగము అగాధము చూడండి ఈ రోజు ఎట్లా ఉంది ఆ రీతిగా అంటే వాళ్ళు దుష్ట క్రియలు అంటే దేవునికి విరోధమైన క్రియలు ఇంత భయంకరంగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే ఆత్మతోనే సత్యంతో ఆరాధిస్తారని అక్కడ బోర్డు కానీ ఆరాధించే విధానం వేరేలాగుంటది కాబట్టి ఇవన్నీ ఒక ఎట్లా మనం అవగాహన చేసుకొని వాళ్ళని చెప్పాలా అబద్ధ బోద అది వేలితో సహా మొత్తం పాతుకుపోయింది ఒక చెట్టు చిన్నగా మొక్కుంటే దాన్ని పీకేసి వెళ్ళిపోతుంది కానీ అది మొత్తం మాను ముద్దై మానైతే దాన్ని దాన్ని తీయటం చాలా కష్టం అన్నట్టు కానీ ఖచ్చితంగా తీయచ్చు కానీ ఎంతో కష్టతరం అన్నట్టు కాబట్టి ఈ ఆత్మీయమైన విధానాలు వాళ్ళు మొత్తము ఆ రీతికి లేరు కాబట్టి ఇవి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ కష్టతరంగానే ఉంటది కానీ ఏ రీతికైనా సరే వాళ్ళని బట్టుకు ప్రభుత్వం చెంత నడిపించాలి వాళ్ళ ఆలోచన విధానం మారిపోవాలి ఎందుకంటే ఆలోచనతోనే మనుషులు హృదయంలోని ఆలోచనతోనే మనుషులు దుష్టులు ఆ రీతిగా మోసగిస్తుండే వాళ్ళు కాబట్టి మనం ఆయన తలంపులకు మనం చోటించి ప్రభు కొరకు మనం సంపూర్ణంగా మనం జీవించాలనే విషయం అందుకే ఆ కొరిందలాసిన పత్రికలో మొదటి పత్రిక పదకొండు రెండు వందల పదకొండు ఒక మనుషుని సంగతులు అతను ఆ మనుషాత్మిక గాని మనుషులు మరి ఎవరికి తెలియను ఎవరు కూడా తెలియదు నీలో ఉన్న సంగతులు నీకు తప్ప ఎవరు కూడా తెలియదు కానీ ఇక్కడ ఏముంది అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మక గానీ మరి ఎవరికి తెలియదు కాబట్టి మనలో ఉన్నది ప్రకృతి సంబంధ వాడికి నీకు తెలియదు నాకు తెలియదు నీలో ఉన్నది నాకు తెలియదు నాలుగు కానీ నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఉంటే అవి దేవునికే తెలుస్తాయంట అప్పుడు మనం అర్థం చేసుకోగలం నాలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి అందుకే వాళ్ళు ఎందుకు అర్థం చేసుకున్నదంటే ఇంకా వాళ్ళ ప్రకృతి సంబంధ వాటి మీదనే ఆలోచన చేసుకుంటా కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం మనం మార్చాలంటే దేవుని దేవుని తోటి వాళ్ళు తిరిగలాగా వాళ్ళ ఆలోచన వాళ్ళు మారాలా వాళ్ళ ఆలోచన వాళ్ళ తలంపులు వాళ్ళ వాళ్ళ క్రియలు అవన్నీ సమస్తము ప్రభుకి సమర్పించే వాళ్ళగా దేవుడు మనకి ఆ రీతిగా మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి అలాంటి సేవ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు కాబట్టి అది కష్టతరమే కాబట్టి ఒక దశలో మనకు భిన్నంగా ఉంటాయి అవన్నీ కాబట్టి అవన్నీ ప్రభే మనకి చూపిస్తూ ఉంటాడు కాబట్టి అందుకే సామెతల గ్రంథంలో మన నోటి మాటలు ఎట్లా ఉండాలి మన ఆలోచన విధాలు మన మాటలు సామెతల గంధం పద్దెనిమిది అధ్యయం నాలుగు వచ్చినంలో మనుషుని నోట నోటి మాటలు లోతు వంటి నీటి వంటివి చూడండి మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి అవి నది ప్రవాహము వంటివి జ్ఞానపు ఊట వంటివి చూడండి నది ప్రవాహం వల్ల జ్ఞానము ఊట వంటిది కాబట్టి మన ఆలోచనలు మన తలంపులు అట్లా ఉండాలా ప్రతి తలంపు ప్రభు నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళ ఆలోచన మనం మనం మాట్లాడుతుంటే మన అవన్నీ దేవుని వాక్యం బయలుపరచబడుతుంటే వాళ్ళ ఆలోచన ఏదైనా మారుతా చూడండి అంతగా లోతు విషయాలు ప్రభు మనకు దేవుడు అవన్నీ చూపిస్తుంది కాబట్టి మనం చేదుకొని ప్రభు కొరకు మన తన్నిటి మనం ప్రకటించి అనేకుల్ని ఆయన వాక్యంలోకి ఆయన జ్ఞానంలోకి మనం నడిపించాల చూడండి ఏబు కూడా ఏబు గ్రంథంలో మనం చూస్తే ఆయన మాట్లాడుతుంటే అందరూ అట్టనే చూసేవాళ్ళు ఆయన ఇంకా మాట్లాడతారు ఇంకా మాట్లాడతారు అంతగా ఏం మాట్లాడుండొచ్చు ఆయన అంతగానో అంటే దేవుని విషయంలో మాట్లాడుండొచ్చు లేకుంటే ఒక మామూలు విషయం ఒక ఈ లోకపరమైన జ్ఞానం మాట్లాడతాయి ఏమస్తుంది ఆ క్షణం ఉంది కానీ అది మనుషులకి ప్రయోజనకరం కావు కానీ ఏబు చెప్పే ప్రతి మాట దేవు నుంచి వచ్చింది కాబట్టి అంతగా వాళ్ళు ఆకర్షింపబడి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకున్నారు వాళ్ళు వర్షము తన భూమి వర్షం కొరకు కనిపెట్టుకున్నట్లు వాళ్ళ హృదయాలు వాళ్ళ మనుషులు అంత అట్లుంది వాక్యం ఆ రీతి కానీ ఏది కానీ చదవడం వాళ్ళు ఆయన ఆలోచన కొరకు ఆయన మాటల కొరకు కనిపెట్టుకున్నారంట కాబట్టి ఈ లోకంలో అలాంటి జ్ఞానము అలాంటి ఆలోచన ప్రభువు మనకి ఉన్నతమైన తలంపులు అవి ఆయన మహిమ కొరకు మనం వాడుకోవాలా మన ఆలోచన విధం ఎట్టుందో ఆయన ఆలోచన విధంగా కరెక్ట్ గా ఉందా మనం పరిశీలించుకోవాలా ఒకవేళ అలాంటి బలహీతలు ఉన్నా కానీ ఒక దశలో మనం అట్ట భిన్నంగా ఆలోచిస్తున్నాము ఒక దశలో మనం చెప్పి మామూలుగా ఉన్నప్పుడు మనం ఎత్తుగా మాట్లాడుతున్నాం అనేది మనం పరిశీలించుకొని మన తలంపులు మన ఆలోచన సమస్య ఆయన సమర్పించినప్పుడు ఆయన తలంపులు మనం చోటిస్తే ఆయనే ఉన్నతమైన వాటి మీద మనం నడిపిస్తూ ఉంటాడు మనలో నోట్లను చచ్చి ప్రతి మాట అది జ్ఞానపు ఓటలాగా రావాలా అది మనుషులు హృదయాన్ని నానపాలా వాళ్ళ హృదయాన్ని నిండబడాలా అప్పుడే వాళ్ళు మార్పు దింతున్నారు అది మన వల్ల కాదు అది ప్రభుకే సాధ్యం కాబట్టి ఆయన ఆత్మ ఆ రీతి మనం నడిపిస్తూ ఉంటుంది ప్రతి దశలో ఆయనకు చోటిస్తూ ఆయన ఆత్మ చేత మనం నడిపింపబడాలా కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆయన రాకడ తొరగుంది కాబట్టి ఆయన ఆయన అనేక చోట అనేక ప్రాంతాల్లో దేవుని స్వార్థ ప్రకటించాలి సమయం చాలా తక్కువ దేవుని రాక బహు దగ్గరగా కాబట్టి మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా సేవలో ప్రభు మనందరినీ నడిపించాలని ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోకి తండ్రి నీకే స్థుతులు శ్రోతాలు అర్పించుకున్న గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకొని మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నవనైనా ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రవ మీకు వాక్యముల ప్రభావ మీ సందులో పాల్గొని ఆ యోగ్యత ధనితో మాకు అనుగ్రహించినారు గొప్ప దైవానికి వందలు అర్పించుకున్న మా ఆలోచన ప్రవ మీకు సమర్పిస్తున్నమైన మా తలంపులో కానీ మా ఆలోచన కానీ ఒకవేళ నాలో కానీ తలంపులు ఆలోచన మీకు మీకు విరోధంగా ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రతి దశలో ప్రవ్వ మీ ఆలోచన తలంపులు ప్రవ్వ మాకు అనుగ్రహించండి ప్రతి దశలో మీకు లోబడి మేము జీవించాలా ఎందుకంటే దుష్టుడు ఆలోచనతోనే తలంపులో దూరవాడి మనుషులు మోసగిస్తున్నాడు ప్రవ్వ కాబట్టి మేము మోసపోకుండా అయినా ఓ ప్రభ మేము చేసేది ప్రతిదీ ప్రవ మీకు మహిమకరంగా మీకు చిత్తానికి అనుకూలంగా ఉండాలని ప్రతిదీ మేము పరిశీలించుకొని మేము ముందుకు గొప్ప దేవ మా జీవితాల ప్రవ ఆయన ఎసయ్యా నా తన్ని మీకు సంపూర్ణంగా సమర్పించుకొని మీ కొరకు ప్రవ ఉన్నతమైన తలంపులు కలిమె ఉండాలా చక్కని ప్రత్యుత్తరం ఇచ్చే గొప్ప దేవుడు ప్రభావ ప్రతి మార్గం చూపించే దేవుడు ప్రవ అయినా తండ్రి మీకే మీ కొరకు మేము కనిపెట్టుకున్నాము ఆయన ఎసయ్యా వర్షం భూమి ప్రభ వర్షం కొరకు కనిపెట్టుకున్నట్లు మా హృదయాలు ఓ ప్రభావం మేము ప్రభావ మీ కొరకు మేము కనిపెట్టుకున్నా విస్తారమైన మీ వాక్య మీ తలంపులు బహు విస్తారమైన మైడాల మీ తలంపులు వాటి అన్నిటి మాకు అనుగ్రహించి వాటి మీ మైమార్త మేము అమలు పరచుకుని ముందు పోలనే సాయపడడం ప్రార్థిష్టం మీరు అక్కడ తొరుగుంది ప్రభా మేము సిద్ధపడాలా నీకులు మీ మా శక్తికి మించిన ప్రయాణం ఉంది లోకంలో ప్రభావ ఆ ప్రయాణం కొరకు మీరు సిద్ధపడాలా ప్రభావ నీకులు మీ సిద్ధపరచాలా ఓ దేవా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థ ప్రకటించాలా అనేకుని శిష్యులుగా చేయాలా ప్రభావ అనేకుని ప్రభావ నిత్యంతో నడిపించాలా ప్రభా నైనా ఈసయ మా పిలుపు మా ఏర్పాటు నిత్యం చేసే మరీ జాగ్రత్త పడి ఎక్కడ కూడా ప్రభ మేము మోసపోకుండా మీరు సహాయపడమని ప్రధిష్టం అయినా అయినా కలిగి ప్రతి దశలో మేము పరిశుద్ధంగా జీవించాలి యథార్థంగా మేము జీవించాలా ప్రభావ మీరు అక్కడ సమీప పొంది ఆ దినం భయంకరమైన దినంగా ఉండును ప్రవ నైనా ఈసయ ఎవడు తాళగలడు అన్న ప్రవ యహోవ దినం ఆసన్నమైంది ఎవడ తాళగలడు అన్న ప్రభావ రాకడ ఎంత భయంకరమైన ఆ టైంలో ఎంతో భయంకరంగా ఉంటుంది ప్రభావ సకల గోత్రములు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తారు ప్రభావ భయంకరంగా ఉంది ఆ టైం ప్రభా నైనా త్వరగా రాబోతుంది కనుక ప్రభావ మనుషులందరినీ ప్రభావ మీ చెంత మీ నడిపించాలా ఉగ్రత నుంచి వాళ్ళందరూ కాపాడబడాలా అందరినీ ప్రభావ మీ చెంత నడిపించాలా బయట ఒక మంది రెండు మందలు కలవాలా రెండు మందలు తీసుకొని మీ తీసుకొని రావాలా ప్రభా ఉగ్రత రాకముందే ప్రభావ దుద్దిన రాకముందే ప్రభా ఎస్ఐ మిమ్మల్ని వాళ్ళ జ్ఞాపకం తెచ్చుకోలేక వాళ్ళ వాళ్ళ తలంపు వాళ్ళ మార్చుకొని మీ కొరకు మమ్మల్ని సాక్షిని ప్రతి చోట మీ కొడుకు దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఈ సయానికి వందనాలు ప్రభా తండ్రి వికేస్తృతులు స్త్రములు ప్రభా ఈ గడిచిన కాలం తండ్రి ప్రభా నయనని కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభాని కంటి పాప కాచి కాపాడి దినముకు తండ్రిని యొక్క నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం మాకు అనుగ్రహించి మమ్మల్ని రక్షిస్తూ కాపాడుతున్నందుకు నీకెంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ కలుగును గాక హలలి దేవ నా తండ్రి ప్రభా ఇదిగో ప్రభా నాయన తండ్రి వాక్యం ద్వారా ప్రభా నాయన మీరు మాతో మాట్లాడనారు ప్రభా ఈ స్వరం మీ నించే నేను నమ్ముతూ ఆయన స్వీకరిస్తున్నాను ఈ వాక్యం నా జీవితం ఏమైనా లేకపోతే ఈ వాక్యమే నన్ను సరిచేయాలా ప్రభా నాలో ఉన్న ఆయస్కరమైనందంతా ఈ వాక్యం నా హృదయం అన్ని శుద్ధీకరింపబడాలా ప్రభ మీరు మాట్లాడినారు ప్రభ తండ్రి అవును ప్రభా ఈ దినం అనేకులు ప్రభానైనా వాళ్ళ కంటిలోనే నలుసు పెట్టుకున్నారు కానీ ఎదుటి వారి తీసేలాగా తయారైనారు ప్రభా ఈ లోకం ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ ఆత్మీయ స్థితిని చూసుకోలేకపోతున్నారు వాళ్ళ హృదయం ఏ స్థితిలో ఉంది అది వ్యాధి కలిగిందా అని గ్రహించలేక ఈరోజు ఎంతో మంది ఉన్నారు ప్రభా కానీ ఎదుటి కంటిలో నలుసు చూస్తున్నారు కానీ వాళ్ళ కంటిలో ఎంత చెత్త చెదారం మాలిన్యం ఉందని ఈరోజు ఎవరు గ్రహించలేకపోతున్నారు ప్రభా కాబట్టి నేను జనులు నశించిపోతున్నారంటే జ్ఞానం లేకనే ప్రభా జ్ఞానం గలవాడు ప్రభా తన ప్రవర్తన ఎట్లా ఉంది మాట్లాడే తీరు ఎట్లా ఉంది ఆలోచించే విధానం ఎట్లా ఉంది చూసే చూపులు ఎట్లా ఉన్నాయి నాయనా తండ్రి ని చిత్తము గైకొని నడుచుకుంటుందా లేదా ఇవన్నీ పరిశీలించుకుంటారు పరీక్షించుకుంటారు కానీ ఈరోజు ఎవరిలో అలాంటి లేవు అలాంటి ప్రవర్తనే లేదు ప్రభ కాబట్టే ప్రభా ఈరోజు నాయన తండ్రి అందరూ అజ్ఞానంతోనే నడుచుకుంటున్నారు ప్రాభ కానీ మాలో కూడా అలాంటి జీవితం ఉంటే తీసివేయి ప్రభ ఎందుకంటే మేమందరము ఒక దినం ఎదుట నిలబడే దినం వస్తుంది ప్రభా అప్పుడు నాయన ఈ లోకంలో ఎవరికైనా మోసం చెప్పొచ్చు అబద్ధాలు చెప్పొచ్చు సాకులు చెప్పొచ్చు సమర్థించుకోవచ్చు కానీ ఆ దినం ఏమి ఉండదు ప్రాభ సాకులు చెప్పడానికి సమర్థించుకోవడానికి కానీ ఆ దినమే ఆఖరి దినము అది మహా వినాశనమైన దినము అది భయంకరమైన దినము ఆ దినము ప్రభా అంత భయంకరమైన శ్రమ ప్రభా కాబట్టే ప్రభా ఆ దినము ఆ గడియలోకి పోకముందే ఇప్పుడన్నా మేము నాయనా తండ్రి మా జీవితాలను మేము సరిచేసుకోవాలా ప్రభ మమ్మల్ని మేము ఆలోచించుకోవాలా ప్రభా ఈరోజు మా హృదయంలో ఏముందా మా ఆలోచనలో ఏముందా నీ వాక్యానుసారంగా నడుచుకున్నామా నువ్వు ఇచ్చిన పిలుపుకు తగినట్లు నీ స్వార్థని ప్రకటించుకుంటున్నామా ఎందుకంటే ఈరోజు అనేకులు ప్రభా సమర్థించుకుంటూ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారు అందుకు మేము మెలకువగా ఉన్నామన్నారు కానీ ఎప్పుడు వాళ్ళ ఆత్మీయ స్థితి నీ పిలుపు పట్ల ఉందని చూసుకోలేక గుడ్డితనమే ఉన్నారు ప్రాభ ఈరోజు క్రైస్తవులందరూ కన్ను నుండి కూడా చూడలేని స్థితిలో చెవు నుండి వినలేని ఒకవేళ విన్నా కానీ హృదయాన్ని మార్చుకోలేని స్థితిలో ఈరోజు లోకం ఉంది ప్రాభ కాబట్టి మాలో అలాంటి గుణగాణాలు ఉండొద్దు ప్రాభ ఎంత మోసపరుచుకున్నా ఎంత సమర్థించుకున్నా ప్రభా ఎంత రాజీ పడినా ఆ దినం వరకే ప్రాభ ఆ దినము ఒకస్మాత్ ఆ ఉపద్రవం లాగా ప్రళయం లాగా మా మీదకు వచ్చినప్పుడు ఇంకా మేము చెప్పుకోవడానికి ఏం ఉండదు ప్రభా కాబట్టి ప్రభా మేము ఇప్పుడన్నా మా జీవితాలు సరి నీ అడుగు జాడల్లో మేము వెళ్ళాలా ప్రభా మా ప్రవర్తన అంతా అధికారానికి నీ అధికారానికి మేము అప్పజెప్పాలా నీకు లోబడి మేము బ్రతకాలా నీకు లోబడి మేము జీవించాలా ప్రతి నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట నీ మాట ఉండాలా ప్రభ మాలో ఏం ఉండొద్దు ప్రభాన ఆలోచించే ప్రతి విధానం ప్రభా నీ విధానమే ఉండాల నీ తలంపులే ఉండాల నీ చూపులే ఉండాల సమస్తం మా శరీరం నీ శరీరం లాగా క్రీస్తు కలిగిన శరీరం లాగా క్రీస్తు కలిగిన మనస్సులాగా క్రీస్తు కలిగిన హృదయం అలాంటి హృదయం ఉంటే ప్రభా ఈరోజు మేము మా ప్రవర్తనని కనిపెట్టుకోగలుగుతాం మా ఆత్మీయ స్థితి ఎట్లా ఉందో కనిపెట్టుకుంటాం మా పిలుపుకు తగినట్లు చేస్తున్నామా జీవిస్తున్నామో చూసుకోగలుగుతాం ప్రభా కాబట్టి ప్రభ నాయన తండ్రి మీ పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం మాకు అనుగ్రహించండి ప్రభా ఆయన మాలో ఉన్న వేషధారణ జీవితం ఏదైనా అది తీసివేయండి ప్రభా ఎందుకంటే ప్రభా నాయన ఈ లోకం చూడదు ఎందుకంటే ఈ లోకము నాయన పైరూపం చూస్తారు ప్రభా కాబట్టి గ్రుడ్డితనంతో ఈరోజు అంధకారంలో కట్టిక జీగటే కమ్మారు ప్రభ వీళ్ళంతా గర్భం ధరించు కాబట్టి ఆ దినం పడతారు ప్రభా వీళ్ళందరూ నిప్పులు భయంకరంగా నిప్పులు అరుస్తూ ఏడుస్తూ కాబట్టి ప్రభా మేము అలా ఉండొద్దు ప్రాభ ఎందుకంటే మేము పైరూపం చూడం ప్రాభ ఎదుటి వారి హృదయం అది వ్యాధి కలిగిందా అది దాని హృదయంలో ప్రభు ఉన్నాడా మేము చూడాలా అలాంటి వివేచన మాకు అనుగ్రహించు ప్రభ కానీ ఈ రోజు క్రైస్తవ సంఘాలు ఎక్కడ చూసినా జరుగుతుంది ఇదే ప్రభ పైరూపం చూస్తే ఎవడు రక్షింపబడలేడు ప్రభ ప్రతి ఒక్కడు నైనా దినము నాయనా తండ్రి బాధపడాల్సిందే ప్రభ ఎందుకంటే పైరూపం చూసిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితాలు సరిచేసుకోలేరు ఎప్పుడు వాళ్ళ హృదయాన్ని మార్చుకోలేరు వాళ్ళ ఆలోచనలు మార్చుకోలేరు ఎందుకంటే పరిచయులు శాస్త్రుల లాగా వీళ్ళు కూడా కఠినంగా ఉంటారు ప్రభా కాబట్టి నా తండ్రి మా జీవితం అలా ఉండొద్దు ప్రభా నాయన ఎవరు వాక్యం ప్రకటించినా అది ఆత్మ సంబంధమైందా కాదా ఆ వాక్యం నీ చిత్తానుసారమైందా కాదా నీ అని మేము చూడాలే తప్ప నాయన చదువుకున్నవాడా చదువుకోలేనివాడా నాయన పెద్దవాడా వయసులో చిన్నవాడా నాయన ఇవి మాకొద్దు ప్రభా ఎందుకంటే ప్రభా నలభై సంవత్సరాలు ఉన్నవాడు కూడా మోసపోయినాడు కదా ప్రభా ఈ రోజు క్రైస్తవులంతా పెద్ద పెద్ద సేవకులంతా అబద్ధాన్ని ఆశ్రయించినారు కాబట్టి వాళ్ళని చూస్తేనే నీకు అస్తాయం కానీ వాళ్ళను చూస్తే ఈ లోకంలో ఘనంగా తయారైనారు ప్రభ కాబట్టి అలాంటి జీవితాల్లో మేము ఉండొద్దు ప్రభ మేము ప్రతిదీ ఆత్మను పరీక్షించాలా అది దేవుని సంబంధమైన ఆత్మ లేదా నేను బ్రహ్మపరిచే ఆత్మ ఏ ఆత్మని పరీక్షించాలా ఒకవేళ అది నీ సంబంధమైన ఆత్మ అది నీ స్వరం అయితే మాలో ఏమైనా ఆయస్కరంగా ఉంటే సాత్వికంతో ఆ వాక్యం అంగీకరించినప్పుడే ఆ వాక్యం మా హృదయాల్లో నాటబడుతుంది అది ఫలిస్తుంది మా హృదయం శుద్ధి అయితే మా హృదయం శుద్ధి కలిగింది కాబట్టి ఆ దినం నేను చూడగలుగుతాం నీ ఎదుట ధైర్యంగా నిలబడతాం ప్రాభ లేకపోతే ఆదాము అవలాగా సిగ్గు లేకుండా మేము నాయన నా తండ్రి మా జీవితాలు అలా తలదించుకునేలాగా అలా ఉంటది ప్రాభ కాబట్టి నాయన నువ్వు ఈ దినం వాక్యం ద్వారా మాట్లాడినావు మా ఆలోచనలు అన్నీ కొట్టివేసే ప్రాభ నాయన మా తలంపులన్నీ కొట్టివే ప్రభా కాబట్టి అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది మీరు స్వస్థ బుద్ధి కలిగి మెలుకుగా ఉన్నామన్నావు ప్రభ స్వస్థ బుద్ధి ఉన్నప్పుడే మా ఆలోచనలు పనిచేయు ప్రభ మా విధానం ఏది పనిచేయదు ప్రభ అన్ని మీ విధానమే అవుతుంది మెలుకుగా ఉన్నప్పుడే మా ప్రవర్తన ఎట్లా ఉంది మా జీవితం ఎట్లా ఉంది అన్ని చూసుకోగలుగుతాం ప్రభ ఈరోజు ప్రభ అలాంటి స్వస్థ బుద్ధి అలాంటి మెలుకుగా నీలో ఉండే జీవితం మాకు అనుగ్రహించి వాక్యం నీ స్వరం మాతో మాట్లాడి నాయన మా జీవితాలు మరొకసారి జ్ఞాపకం చేసినావు ప్రభ నాయన నిన్న వాక్యం మా హృదయంలో నాటబడి అది ఫలించి అది ఫలపూరితమయ్యే జీవితం లాగా ఆ వాక్యాన్ని మీరు మా జీవితంలో నింపమని చెల్లిస్తూ నామంలో ప్రార్థించి పరిశుధ్రీకు వందనాలు కృతజ్ఞతలు పరిశుద్రమైన సర్వశక్తి మంత్ర సర్వాధికారి నీకు వందనాలు ప్రభ దేవాభ వేలాది దూతలతో కూడిన మహోనతురమైన గొప్ప దేవా నీకే స్తోత్రి దేవా మరి వాక్యం చేత ప్రభ మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా దేవాసూ ప్రభా మరి మా హృదయాలు ఉన్న ప్రతి ఒక్క క్రియలు విధంగా మార్పుతున్నాం ప్రభా మాలో ఉన్న ప్రతి ప్రభ తీసివేసి యొక్క క్రియల చేత మేము నడుచుకోవాలి ప్రభా యొక్క జ్ఞానం చేత మాకు నడిపింపు దయచిన ప్రభా దేవాసు ప్రభా నీలో మేము నడుచుకుంటే ప్రభా దేవుడో ప్రభా దేవాస ప్రభా జీవధారాలు ప్రభా మాకు దయచేని ప్రభా నీకే స్తోత్రం నీకేవన వెళ్తండి దేవ మా ప్రతి ప్రవక్తన ఎవ్రీథింగ్ కూడా ప్రభా మీకే అప్పు చెప్తున్న ప్రభా మా బిహేవియర్ఏ కనీ ప్రభా మా మా థింకింగ్ కనీ ప్రభా మా ఆలోచనలు ఎవ్రీథింగ్ ప్రభా మీకే హ్యాండ్ ఓవర్ చేస్తున్న ప్రభావ దేవాయచు మరి మీరే మమ్మల్ని నడిపించని ఈ యొక్క పరిశుధాత్మ శక్తి మాకు దయచని ప్రభా నీకే స్తోత్రం నీకే ఉండాలి అండి ఇంకా ప్రభా మేము అనేకులకు ప్రభా సత్యం ప్రకటించాలి ప్రభా దేవాయప్రభా మీరు మాలో ఉంటే ప్రభా మేము అనేకులకు ప్రభా నీ యొక్క సువార్త ప్రకటించడానికి ప్రభా నీ యొక్క వెలుగుని ప్రభా పితలకు చాటి చెప్పడానికి ప్రభా ఏసియా అందుకే ప్రభా మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపించుకొని అడుగుతున్నాం ప్రభా ఏసియాని ఇక్కడే స్థావుతాం నీకేమని వెళ్తండి దేవాయచు ప్రభా మేము ఆత్మీయమైన పరిస్థితిలో మేము చిన్నవారేమై ఉన్నాక కూడా ప్రభా మీరు మాలో ఉండి నడిపించండి ప్రభా దేవాసియా మా ఆత్మీయమైన పరిస్థితిని మెరుగుపరచమని అడుగుతున్నాం ప్రభా ఏసియానిక్కే స్థౌతం నీకేమని వెళ్తండి దేవాయప్రభ నీ యొక్క వాక్యంలో డెప్త్ లోకి మేం వెళ్ళాలి ప్రభా ఇంకా లోతైన మర్మాలు మేము తెలుసుకోవాలి ప్రభా దేవ మాకు నేర్పించని ప్రభా నీ కాల నీ యొక్క కాలకడ కూర్చొని ప్రభా మేము అనేకమైన ఉత్తమమైన మేము నేర్చుకోవాలి ప్రభా మాకు నేర్పించమని అడుగుతున్న ప్రభా మాకైతే ఆసక్తి ఉంది ప్రభా దేవాయసు ప్రభా మేము మాకు నేర్పించమని అడుగుతున్నాం ప్రభా దేవాయప్రభా మా సేవ జీవితం ఏంటిదో మేము ఎవరికి స్వార్థం ప్రకటించాలం ఆ యొక్క ప్రాంతాలు ఎవరిథింగ్ మాకు బయలుపరచని మాకు తెలియచ్చు ప్రభా ఏసి నీకే స్తౌతం నీకే ఉన్నది దేవాయసు బ్రదర్ని కూడా మీరు దీవించి ఆశ్రయించండి నీ అన్నని దేవాయచప్రభ ఇంకా ఎక్కువ అభిషేకం చేయండి ప్రభా ఏసూతన బలము నూతన శక్తి చేత ప్రభా నడుపు దయచేదండి దేవాయని యొక్క సత్యమైన సువర్త ప్రభా అనేక సంఘములకు తను ప్రకటించయారు చేయని ప్రభా ఏసా నీకే స్థౌతం నీకే ఉన్నాల్సండి దేవాన్ని యొక్క జ్ఞానం చేత నడిపింపు దయచేతండి దేవాయచు ప్రభ ఇక్కడికి ప్రతి ఒక్క బ్రదర్స్ నిర్దీవించి ఆశ్రమం చేత నింపని ప్రభావ దేవాయత్ ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మీరు సేవలో వాడుకోని ప్రభా ఏకేస్తం నీకే ఉన్నాల్సండి దేవాయచు ప్రభ నీ యొక్క అక్కడ చాలా త్వరలో ఉంది ప్రభా దేవాయసు ప్రభా అనేక ఆత్మల సన్నిధికి రావడానికి ప్రభావి మొర పెడతాం ప్రభ దేవాభ ప్రతి ఒక్క నుంచి కాపాడబడాల ప్రభా హేస ప్రార్థనలు మేము చేస్తాం తండ్రి దేవ ప్రతి ఒక్క బిడెన్ మీద కాపాడండి రక్షించిన ప్రభా మరిన్ని ఒక రాఖరికి ప్రతి ఒక్క బిడని సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం భ నా దీవని బ్రాహ్మణ సాగులు దీవాని నా రాజానికి ఉంద్రభ పరిశుభ్రత అలాడి ఆ పతి వాక్యం ప్రభా ఈ పత్రికలు రెండు మా ఉదయం లో ఉండాలా నా దీవానికి ఆత్మ మీ పోలీగా మార్చండి జీవ జలతో నింప లే సుప్రభ వాక్యం జీవ జలతో నా దీవానికి శోతం చేశాం అలాడి నుంచి ఊటవలే రావాలా మీరు కరణించండి నా దీవానికి శ్రోతం సాయం చేసి నడిపించను గొప్ప జలం కనుకరించండి నా దీవానికి అలరియా నా దేవ హిరిశారం చేసే ప్రభావ మీరు ఎప్పుడు అలరియా ఏడుస్తుండే స్వప్రభ నా తండ్రి ఆసక్తి బస్ అటీసీ ఉదయం మార్చండి అటీసీ జీవజల ఆత్మ భారం బుధండి నా దీవం కలిగి ఉండాలా అలరియా మాలో ఇంకా బావం ఇష్టమై తీసేయండి స్వప్రభ ప్రేమ జాలి గుణం దయా మీలో ఉంది అది మాలో ఉండాలా అక్కడ విషయంలో ప్రేమ మాలో ఉండాలా గొప్ప కనుకరించండి ఆదరించండి ఆత్మ తెలియండి అల్లది అనాది మార్గంలో నడిపించండి వాళ్ళ ఉదయాలు స్వచ్ఛపరచండి వాళ్ళ తలపు స్వచ్ఛపరచండి నా దీవానికి నడిపించండి మీరు ఆకర్షించుకోండి నా దీవానికి శ్రద్ధం అలలియా మా దేశంలో అందరి బిడ్డలు మీ బిడ్డ లేసా నా దీవాన్ని అందరి కోసం ఒక్కసారి ప్రాణం పెట్టి మూడోదిలే రక్షణ సందేశం ప్రభా ఇప్పుడు వెళ్ళాలేస్త ప్రభా అలలి దీవానికి శ్రద్ధం పతి బిడ్డ నమ్మాలా ఇస్తా ప్రభా అలలియ నీ వల సాధ్యం ప్రతి నేత్ర ఇప్పండి ప్రతి జ్ఞానం తీసేయం లోకం జ్ఞానం తీసి మీ జ్ఞానం తీసి మీరు ఆకరించి రక్షణ అని నడిపించండి వ్యాక్సిన్ పోషించండి ఏ బిడ్డకుండా ప్రతి బిడ్డ రక్షణ పొందాలా వాళ్ళు స్వస్థపరిచి ఎంత మంది స్వస్థపరచుని హౌస్ పొడగిస్తున్నారు అందుకే స్రోతలు చేస్తున్నాను ఆ బిడ్డ రక్షణ పొందాలా దీవాన్ని కలిగించండి కేపిఎం కది కుటుంబం జ్ఞాపకం చేసుకోండి మంది శాంతి తెచ్చని కష్టం నష్టం తొలగించి ఆత్మతో బలంతో నింపండి ప్రతి బిడ్డ సేవ చేయాలా నాదీవానికి శ్రోత అలలిప్రభానికి మన సాలమని ఇట్లా జ్ఞానం ఈ ప్రజలు వెళ్తాను మాకు జ్ఞానం కొద్ది జ్ఞానం తెని పని ప్రతి ఆత్మ వేచించాలా అలలి శోతం వేచించి అల్లడి ప్రతి ఆత్మకు అలలియ కళ్ళీ ప్రార్థన చేయాలా అలలియ ఆత్మల భారం కలీ భారం కల్లీ ప్రార్థన శక్తి దయచి వినేస్తున్నాం స్వామిన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకి అందరికీ వైరస్ బాధితులకి కేవీపీఎం గ్రూప్ అని బ్రదర్స్ ఈ ఆరదను పాల్గొనే అందరికీ కుటుంబాలకి అందరికీ సదాకాలం తోడైన